నడిపింపబడాలా అనుభవండి నడిపించండి నా దీవారాన్ని బిడ్డను నడిపించి అటగదేళ్ళు కాల్చండి ఈ దినం ఎట్లా మాట్లాడుతున్నాం మా ఉదయంలో ప్రభా మీ మనసు మా ఉదయం స్వచ్ఛపరిచి మీరే తన ముదర నడిపించి ఈ దినం అంతా వాడుకోండి ప్రస్తుత ఆత్మ సహాయం చేయించి మెల్లగా నడుపుయా చిన్నాగారు రేపిల్లను నేను వేసయ్యా మెల్లమెల్లగా నడుపు వేసయ్యా ఐదు రొట్టెల రెండు చేపలు వేసయ్యా ఐదు వెయ్యి మందికి నీవు ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసయ్యా ఐదు వేల చిన్న పిల్లలు నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా శాంతి జలములయందు కొత్త బాటలో కాంతి బాటలో నడుపు ఏసయ్యా శాంతి జలముల ఎందు కొత్త బాటలో కాంతి బాటలో నడుపు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా హలలుయా హలలుయా హలలుయా చిన్నాగారు రేపిల్లలు నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా చిన్నాగరే పిల్లల్ని నేను ఏసయ్యా మెల్లమెల్లగా నడుకు ఏసయ్యా శత్రువైన శాస నువ్వు ఎదుటను విందు నాకు ఏసయ్యా శత్రువైన శాస ఎదుటను విందు నాకు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా హలలుయా హలలుయా హలలుయా చిన్న గొర్రే పిల్లలు నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు వేసయ్యా చిన్నాగొర్రే పిల్లలు నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపుయేసయ్యా ఒకటే ఆశ నాకు ఏసయ్యా చక్కనైనా నీళ్ళు చేర ఒకటే ఆశ గలదు నాకు ఏసయ్యా చక్కనైన నీళ్ళు చేరగా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా హలలుయా హలలుయా హలలుయా చిన్న గారు రే పిల్లలు నేను ఏసయ్యా మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా చిన్న గర్రే పిల్లలు మెల్ల మెల్లగా నడుపు ఏసయ్యా అంటూ నా తలను ఆత్మా నూనెతో శుద్ధి చేసి నావు నన్ను ఏసయ్యా అంటూనా తలను ఆత్మా నూనెతో శుద్ధి చేసి నావు నన్ను ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా Hallelujah Hallelujah Hallelujah Chinna garai pillan nee Yesuya Mellamellaga nadupu Yesuya Chinna garai pillan nee Yesuya Mellamellaga nadupu Yesuya Hallelujah Shrishtajeshanni janam undedani sabhutani nithyam Paralaka Desha Mutamam, Aman Desha Mati Utamam. Paralaka Desha Mutamam, Aman Desha Mati Utamam. utamam, utamam. Vellegami, Sreshtadessami Jammu Andedam. Rabukane Nityamu Vellegam, Sreshtadessami ni Jammu. ఉండేదం ప్రభుత్వం నే నిత్యము తండ్రి కొరికాయే మనకొక్క రాజ్యమివ లోకా సృష్టికృతము పటనం పఠనం తండ్రి కొరికాయే अनक करञ्जमवान लोक सृष्टि कृतम एर्पाटयना पटनंगलेदम श्रेष्ठादेशामिजमों ओण्डेदम प्रभुतोने नित्यमवलेदम దేశాన్ని జూ లేదా ప్రభుత్వ నే నిత్యము పవిత్ర నగరం అది నీతికి స్థానమది పరమాత్మ భావముతో నిర్మింపబడినది పవిత్ర నగరం అది పరమా ినమదే పరమస్వభావముతో నిర్మింపబడినాదం కృషదిశ నిజమో నిత్యము ప్రభుని చూచదము ఆనందమందిము ప్రభు సమానముగా మనముండేదామ చెట ప్రభుని చూచదము ప్రభు సమానముగా మనముండేదామ చెటా వెళ్ళేదా శ్రేష్టాదేశం నిజము ఉండేది వెళ్ళేదము శ్రేష్టాదేశం నిజము ప్రభుతో నే నిత్యము పరలోక దేశం పరలోక దేశంలో తమ అమల దేశ్యామ తీర్థము వెళ్ళదము సృష్మూరం ప్రభుతోనే నిత్యము వెళ్ళదం కృషదిశా మేజము లేదము ప్రభుతోనే నిత్యము మాట్లాడి నాతో మాట్లాడి నాతో మీ ప్రసాత్మ సహాయం చేసి సైతాంతంధం సార్ ఏషియా నైన్ చాప్టర్ నైన్ ఎవరు తెలుగు ఉంటే చదవండి హెల్ప్ చేయండి నైన్ లా చదవండి సార్ నైన్ లా జెని హూ చెప్తారా సార్ ఇక్కడ నైన్త్ చాప్టర్ సెకండ్ వచనంలో అన్న చీకటిలో నడుచు జెనిలో గొప్ప వెలుగును చూచుతున్నారు మరణం చూడండి ఇక్కడ ఏషియాకు దేవుడు బయటపడుతున్నాడు రాబోయిన ఏమంటే చీకట్లో జనరల్ గొప్ప వెలుగు చూసేదను అని దేవుడు ఏషియాకు మీద బయలుపరిచినాడు అలాయా చీకటి అంటే ఏంది పాపం కదా చీకడు అంటే మన ఏంది అంత పాపం మన చీకటి అంటే లోకం సాధం ఈ లోకం మీద చీకటి ఉంది చీకటి అనే జనరు గొప్ప వెలుగు చూసేదారు అంటే ఎప్పుడో దేవుడు మన ఏషియాకు బయలుపరిచినాడు ఇక్కడ అలా మరణ ఛాయ ఇంకేమంటాడు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద మరణ ఛాయా దేశ మీద వెలుగు ప్రకాశించున్నాను అలా అంటే అందరు పాపం చేసి ఎక్కడ పోతుంది మరణం పోతుంది అందరు పాపం చేసి మరణం పోతుంది కానీ పాపం చేసి దేవుని ఒక మహిమ వాళ్ళు పొందలేకపోతుందని దేని వాక్యం తెలుస్తుంది అలా లియా అంటే ఈ పాపం నుంచి ఇటానికి దేవుడు ఏం చేస్తున్నాడు కుమ్మారుగా భూలోకంలో వచ్చినాడు అంటే దేవుడు ఏశకు చూపిస్తున్నాడు భూలోకంలో కుమారుగా వచ్చి ఏం చేస్తున్నాడు ఆయన అలా లియా మన మూడోదిలో విస్తరింప చేయున్నావు జలను విస్తరింప చేస్తరి చేస్తున్నాను వృద్ధిపరచున్నాను అలిప్రభు మనకు సంతోషంతో మనకు వృద్ధిపరుతున్నట్టే మనం సంతోషం ఇంకా పొందుకుంటామంట వృద్ధిపరుతున్నాను చూస్తే నేను వాకించుంది వాళ్ళ సంతోషం వృద్ధిపరుస్తున్నాడు అని ఇక్కడ దిను రాయ్ ఇన్ ద వాటర్ అయితే ఇంక ఇంకేమంటాడు కదా కొంతకాలము కోత కాలము మనుషులు సంతోషపరిచినట్లు కోత కాలంలో ఇంక కోత కాలం అంటే శరీరం చూసే కోత వస్తే వాళ్ళకి ఏం చేస్తుంది అంటే శరీరం చూసి కోతాకాలంలో మనుషులు ఏం ఎంత సంతోషిస్తారో దోపుడు సొమ్ము పంచుకున్న వారు దోపుడు సమ్ముడు పంచుకున్న వాడు ఎంత సంతోషిస్తారో సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషపరచురు నీ సన్నిధి సంతోషపరచును అంటే ఏసు సన్నిధి అంటే ఏసుప్రభు వాక్యమే కనుక దేవుడు కనుక మనలో యేసు ప్రభుతో సంతోషం వారు కలిగి దానికన్నా ఎక్కువ సంతోషం కలిగింది అలా ఈ సంతోషం కొంచెం వరకుంది నా సంతోషం అంటే నా శాంతి మీకు లోకం ఇచ్చి శాంతిని నా శాంతి ఇస్తా అంటాడు అయితే ప్రజోద దేవుని వాళ్ళు మళ్ళా దేవుని అణగించడం కావాలో దేవుణ్ణి వచ్చినాం కావాలో ఏమి సంతోషిస్తానంట మళ్ళీ సంతోషిస్తామని చెప్తున్నాడు ఇక్కడ ఏషియా చెప్తున్నాడు అయితే ఇక్కడ చూస్తున్నాం మనం సిక్స్ లో చుట్టు సార్ నైన్ సిక్స్ అమ్మ మనకు శిశువు పుట్టాను మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగరింపబడేను ఆ కుమార్ ఆ కుమారే పరిశుతాత్మ కదా మనడు ఉన్నాడు అలాగే నాకు శిశువు పుట్టాను ఆ కుమారుడు మనకు అణగించబడేను అలాగే ఇప్పుడున్నాడు మనకు దేవుడు పరిశుభాత్మ రూపంగా ఏమి మనకు నడిపిస్తున్నాడు నడిపిస్తాను నా దేవుడు శమలైనా నని ఏడవాడు పాఠం కదా నడిపిస్తాడు నా దేవుడు ఏడవాడు అలా చెప్పండి ఆయన జనముల మీద రాజభారమును ఆశ్చర్యకరణ ఆలోచనకర్త బలవంతుడైతే సమాధానకర్త ఎవో అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఇదంతా యేసరావు పేరు మన మెల్లగా సదము ఒక్కొక్కసారి ఉంటాయి ఆయన ఆయన జనము భూ జనము మీద రాజభారమును అలా భూ జనము మీద రాజ్యభారం అంటే మన కుమారు కోసం చెప్తున్నాడు ఆయన మీద రాజ్యభారం ఉందంట ఈ లోకమంత భారం ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కరువు చేస్తారు ఆయన ఆశ్చర్య కరువు మన జీతంలో ఆశ్చర్యకరుడు ఇంకేమంటాడు ఆలోచన కర్త బలవంతుడై మనకు ఆలోచించే దేవుడు ఆలోచన ఇస్తాడు మనం సేవలో పోతుంటే మనం ఉదయం ఉంటే ఆయన ఆలోచన ఇస్తాడు మనకు అలలీయ ఆయన ఆలోచన ఇస్తాడు ఎట్లా చేయాలా ఆలోచన కర్త బలవంతుడై దేవుడు మిత్రుడు అలలియ దేవుడు అలలీయ అలా ఏసుపరం మనం బలమం ఏసుపరం మనం ఉంటాం మనం మేమైతే బలవంతుడుతాడు అలలియ పౌరులు ఆయన బలపడితే నేను సమస్తం చేయగలని అంటాడు ఆయన బలపడితే వాళ్ళు చెప్తాడు హలలియ ఎప్పుడు ఆయన బలపడతాను మన దేవుని ఆత్మతో ఎప్పుడు నింపితే పోతా వాక్యంతో మనం బలవంత అవుతాం ఈ లోకంలో మనం బలేను కానీ ఆయన బలవంతుడు ఆయన వస్తే సమస్తం చేయగలం మనం ఇంకేమంటాడు నిత్యం ఉంటాం నిత్యం ఉండే దేవుడు హలలియ నిత్యం దేవుడు నిన్న రేదొక రీతిగా దేవుడు అన్నాడు దేవుడు ఆది అంతం నేనే నిత్యం ఉండే దేవుడు హలలియ కానీ ఈ నిత్యం ఉండే దేవుడు గుర్తుపడతలేదు కొందరు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మహత్య బాల్ అంతవారు కనుక మనకేంది ఏకైక దేవుడు మనకు ఏసు ఆ పైతులకు బయలుపరచుంది ఏసునామో అని బయలుపరిచింది నిత్యమైన దేవుడు ఇంకేమంటాడు నిత్యుడ తండ్రి సమాధాన కట్టయబో ఆయన మనకుడుంటే సమాధానం ఉంటాడు సమాధానం దేవుడు అని అతనికి పేరు పెట్టబడేను పేరు పెట్టి పెట్టి ఇది చూస్తే ఎప్పుడు వస్తారంటే మనకు కొలసి రాణి పత్రిక మూడో అధ్యాయం చూసాం ఇక్కడ కొలిసి మూడు చాప్టర్ థర్డ్ చాప్టర్ పైన చూసాం మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు లైఫ్ పైన వాటి అయితే అక్కడ కొలిసి సంఘం పౌరు భక్తులు ఒక లెటర్ రాస్తున్నాను క్రీస్తుతో కూడా లేపవారైతే మీరు పైన వారి వేసుకోండి అలా ఏమంటాడు మీ కీసొక్కడ వాళ్ళు లేపే వారైతే ఏసప్రభు ఎట్లా మూడదు చేసి మన బాసం అంటే మూడదం ఎట్లా ఐశప్రభు ధర మనం ఏమి లేచి ఉన్నాడు కనుక తీస్త లేపే వారైతే పైన వారు వేసుకుని భూ భూమంటుని కావు పా కూర్చుని ఉన్నారు ఆయన వాటి మీదనే కానీ భూ సంబంధం వాటి వాటి మీద మనసు పెట్టకూడ పెట్టకూడదు అది అయమంటుడు తండ్రి కుమార్ కుమారు పాశ కూర్చున్నాడు ఆయననే తండ్రి కుమారుడు కనుక ఏమంట భూ మళ్ళా సదు మూడోదనే కానీ పైనుంచి వచ్చింది కదా జీవహారం ఈ జీవహారం పై నుంచి అంటే పైన నుంచి వచ్చింది కదా జీవహారం కనుక ఈ పైన వారికి మీరు వెతుకుడు అంటాడు అంటే పైన కదా ఈ జీవవారం పైన ఉన్నవారంటే ఆయన వాక్యం ముంచి ఆయన ఆయనకు వెతుకుడు పైన తీసుకోండి కానీ కనుక ఏమంటాడు భూ సంబంధ మనసు మీకు ఉండకూడదు భూ సంబంధ మనుషులు ఏంది ఏం తీరాలా ఏం తాగాల ఏం ధరించుకోవాలా అంటది అలాంటి చెప్పండి ఇంకేమంటాడు ఇక్కడ ఎల్లైనా మీరు వృత్తి పొందితే మీ జీవము కూడా మృతి ఏమంటాడు ఇక్కడ ఇక్కడ చాప్టర్ ఏమంటాడు ఇక్కడ ఫర్ ఫర్ యువర్ లైఫ్ చదము ఎలా అనగా మీరు రుక్తి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది పొంది క్రీస్తు కూడా మీ జీవం దాచబడింది అలా ఇక్కడ ఎంత ట్రేటగా చెప్తున్నావు మీరు ఎందుమంటే ఏసుపురం అనుకున్న కనుక మీరు లేచిన కనుక మీ జీవం ఏసుపురం దాసి ఉన్నది అని ఇక్కడ పౌలు భక్తుడు వాళ్ళకి సత్యంగా తెలియవేస్తున్నాడు ఇంకేమంటాడు మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైన అయినప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు అలా అంటే దేవుడు రాక కోసం చెప్తే మనం మన చదమ్మా ఒకసారి మనకు జీవమైన జీవమైన క్రీస్తు ప్రత్యక్షమై ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మీరు ఆయనతో అలా ఏమైనా చెప్తున్నాడు వాళ్ళకి చెప్తున్నావు మీరును ఆయనతో మైమయందు ప్రత్యక్ష పరచబడదురు అలా అప్పుడు ఏం చేస్తున్నాం మహిమాశం ధరించుకుంటాం మహమందు ప్రశంసించని చెప్తున్నాడు ఇక్కడ అంటే ఎప్పుడు పైన వదివేసుకుంటే పైన చేసిన వాక్యం అదే వాక్యం త్వర మనం ఏం చెప్తు దేవుడు దానికి వెతకాల వాక్యం అని మరి గైకుని ఉండాల మనం ఇంకేమంటాడు ఇక్కడ భూమి మీద మీ ఆవయములను అనగా భూమి అయిన మీ అవాయిలను ఏమంటాడు అవాయిల నుంచి చెప్తున్నాడు అంటే మీ మీలో ఉన్న ఏమన్న జారతము అపవిత్రతను అలాడి అది ఏమున్నది జారతము అభవితను కామతరమును అధురాశ కామ అభిలాషను విగ్రహ ఆరాధనైన ధనపేక్షను అలాడి విగ్రహం ఉంటాను దాని ధనపేక్షను చెప్తుంది ఇక్కడ పౌలు భక్తుడు దాన్ని చంపివేయమంటున్నాడు దాని చంపియం అంటడు అలా లియా దాన్ని చంపాలంటే ఎట్లా దేవుని వాక్యం అవుతాయి మనకు ఏమైతే దాంతో విడుదల వేస్తుంది దాన్ని చంపయాలంటే ఎట్లా అంటే ఇక్కడ మన రోమాద్యం చూడము రోమా ఒక చాప్టర్ థర్టీన్ చివర్ చూడు ఈ చంపాలంటే ఏంటి దేవుని కూడా విడుదల పొందాలంటే బైబుల్ మనకు చెప్తుంది కనుక రోమా ఎయిట్ థర్టీన్ అన్నా ఎయిట్ థర్టీ మీరు శరీరాశ అనుసారముగా ప్రవర్తించిన ఎడల సరి అంచలేదా ప్రవర్తించలేదా చావలసిన వారై చావురు అలా సరిగా అవసరం మీరు చావు ఉండేవాడు ఇప్పుడు గొప్ప జనం ఏంది వాళ్ళ జీవం లేదు వాళ్ళ మీరు చావు ఉన్నవారు అంటే ఏమైతే ఆత్మీయంగా ఏమవుతుంది మీరు చసిపోతారని చెప్తున్నా ఇక్కడ ఉన్నాడు కనుక ఏమంటాడు ఆత్మచేత శరీరం క్రియలను చంప ఆత్మచేత చంపలా ఆత్మచేత శరీర క్రియలను చంప చంపిన ఎదుర జీవించదు అంటే ఇప్పుడు ప్రతి దినం పరిశుద్ధాత్మాభిషేకం మనం పొందుకోవాలా అలాగే శరీరంతో విడుదల పొందాలంత ఆత్మ అభిషేకం వల్ల ఉంటే మన శరీరం ఏమంది అది అంత ఏమో కాలిపోతుందని ఇక్కడ పావు భక్తులు మనకు చెప్తున్నాడు అలా చెప్పంటే అలా దేవునికి ఇష్టం లేదు ఇది దేవునికి ఇష్టం లేదు మీకు ఇష్టంగా జీవిస్తానంటే పైన ఎతకాలా అలది ఏదైనా మన కుమారుడు మనకు దొరికను అలలియాశం మనం వచ్చినాక మనం ఏం మనం ఏసు పరం నమ్ముకున్నాక పైన ఎతకాల అంటే ఆయన చెప్పిన ప్రతి వాక్యం గాయకుని ఉండాలా దాని ప్రకారం మనం జీవించాలా అలలియా ఎట్లా ఎట్లా జీవిస్తామంటే మనం ఇక్కడ ఫస్ట్ జాన్ టూ చాప్టర్ ఎయిట్ చూడు సార్ కొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను చీకటి గతించుచున్నది సమస్త సమస్తమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గను ఆయన మీయందు సత్యమే వెలుగులో తన సహోదరుని ద్వేషించిన వాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు తన సహో వాడు వెలుగులో ఉన్నవాడు అతని అభ్యర్థన కారణమై ఏదియుల్ తన సహోదరుని ద్వేషించు చీకటి ఉండి చీకటిని నడిచుచు చీకటి తన కనులను గొడ్డితనమును కలగజేసను తన ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు తెలియదు అంటే ఇంకేంటి దేవుని ఆత్మైన పొందుకలే సోదరి దూషించి వాడు ఉన్నాడు అంటే ఈ లోకంతో సమాసంలో ఉన్నాడు ఆయన అయితే ఇక థర్టీన్ ఏమంటారు చూడమ్మా థర్టీన్ అన్నా థర్టీన్ చాప్టర్ టూ థర్టీన్ టూలో తటించదువుతున్నాను ఇక్కడ ఎరిగి ఉన్నారు కనుక మీరు రాయిచున్నారు యవనస్తులారా మీరు దుస్తుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను తండ్రులారాగి మీకు రాయిచున్నారు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు ఎరిగి ఉన్నారు కనుక ఎవరుస్తున్నారా మీరు బలవంతులు మీరు ఎవరుస్తున్నారా మీరు బలవంతుడు దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉండి మీరు జయించి ఉన్నారు కనుక మీరు జయించిన్నారు కనుక మీకు రాయిస్తున్నాను మీకు రాయతున్నాను ఇంకేమంటాడు కదా ఈ లోకమైనను లోకంలో ఈ లోకంలో ఉన్న వాటిని అయినను ప్రేమించకూడి అలా లోకమైన వారి లోకమైన వారి ఏ ప్రేమించకూడి అలా అంటే లోకం ప్రేమించినంటే భూ సంబంధం కృతం నడుచుకుంటుంది కనుక ఆ వారి లోకంలో ఏది ప్రేమించకూడి ఇంకేమంటాడు ఎవడైనాను లోకం ప్రేమించిన ఎడలా ఉండదు తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు ఇంకేమంటాడు అక్క లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ నేద్రాశా జీవ కుటుంబమును తండ్రి వలదవి కావు అవి లోక సంబంధమైనవే అలాక సంబంధం చూడండి మనం ఉంటాయి ఇవన్నీ మనకు తెలుసా ఏసపు ఉంటే మనల్ని ఉంటాయి ఇది అలా దాంతో మనం తప్పించుకోగలం ఇంకేమంటడు ఒక్కమును దాన్ని ఆశయ గతించి పోతున్నవి కానీ లోకమైన ఆశించి దేవుని చిత్తం చేసిన వారు నేనంతా చూడమా కదా నిలుచును అలలియా ఆయన చిత్తం అంటే పైన వచ్చేవారు వెతుకున్నంటే ఆయన చిత్తం చేయాలా పైన చేయాలి అంటే ఆయన చిత్తం చేస్తున్నా మనం దేవుని నిలిచి ఇక్కడ యువన్ చెప్తున్నాడు అలలియా భూసంగం మనసు ఉండదు అంటే భూసంగ మనసు ఉంటే మనకి ఇవన్నీ మనకు టటిస్తూ ఉంటాయి కనుక దేవుడు ఇక్కడ వాక్యం కలిగిస్తుంది దేవుని చిత్తం చేస్తాను మనం భూలోకంలో మనం వచ్చినాం ఆయన చిత్తం పెరగాల లేకుని పని చేయాలా ఆయన చిత్తం చేస్తూ ఉంటే దేవుడి సరేకి సార్లు మనం బయలుపడతాను దేవుని ఆత్మాన్మ జ్ఞానం మనం పోతాం ఈ లోకంలో చింత అంత పొద్దు ఐక్య విచారణ కొట్టుకోబోతాం దేవుని చిత్తం చేసిన నిరంతరం ఉంటాడంటే ఆయన లాంగ్ లైఫ్ ఉంటాడు ఇక్కడ లాంగ్ లైఫ్ ఉంటాడు అలలీయ ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడు మన పల్ లోకంలో జీవం ఉంటుందని ఇక్కడ యవన్ చెప్తున్నాడు మనకు అలలీయ అయితే ఇంత జీవితం మనం ఏం చేయాలా మనం అలాగే మన ఇచ్చిన రక్షణ ఎప్పుడు మీ మనం పడగొట్టుకోవద్దు ఈ లోకం ఏమంటారు అనకన్నా ఒకటే మరణం అంటారు కానీ బైబుల్ అంటే ఇది రెండో మరణం ఉండదు కదా అక్కడ చూడు రెవెలేషన్ చాప్టర్ చూడమ్మా ఒకసారి బైబుల్ చెప్తుంది ఈ లోకం ఏమంటారు కానీ పాస్టర్కి చెప్తారు కనుక ఏం చేస్తారు అనుక కానీ బైబుల్ రెవెలేషన్ ట్వంటీ వన్ ఎయిట్ చూడమ్మా కానీ ఈ లోకం అని చచ్చిపోయినా ఎక్కడ పోతారు కానీ దేవుడు రాక ఏమవుతుంది ట్వంటీ వన్ ఎయిట్ చూడమ్మా మెల్లగా సార్ అమ్మా పిరికి వాడు పిరికి వారు అంటే ఊరికి భయపరచారు పిరికి వారు అంటే అవిశ్వాసులను అవిశ్వాసులను అంటే దేవుడి నుండి విశ్వాసం బెటర్ అవిశ్వాసును అపహాసకులను అలా అపహాసం అంటే నగేవాళ్ళు ఎప్పుడు చూస్తే నగేవాళ్ళు అపహాసకులు ఎప్పుడు చూస్తే నగేవాళ్ళు నరహంతకులను నరహంతకుడు ఒక జ్యూస్ లోపల చెప్తానే నరహంతకుడు ఉదయంలో చెప్తానే నరహంతకుడు నరహంతకుడుభిచారు వ్యభిచారులను వ్యభిచారం ఈ లోకంతో సాహసం చేసి వ్యభిచారంలను విగ్రహ విగ్రహధారకులు అబద్ధికులను అలాగే విద్రదకులు అంటే వాళ్ళండి ఆజ్యాత్రిక మనం ఏ రూపం చేసుకుందో రూపం చేసుకుంటారు అది ఒక అపాపమే కదా ఈ లోకంలో క్రైస్తల సంఘం తెలియదు అలాది సిల్వర్ మోక్తుంది మళ్ళీ చూస్తే జగల పోతే సిల్వర్ పెట్టి మొక్తున్నట ఒక సిస్టర్ చెప్తుంది అంటే వాళ్ళు ఇంకా ఏంటి గుడ్డిగా ఉన్నారు వాళ్ళు అలాది ఏ సూపర్ ఓమో మోక్తి మొక్త ఏమంటే బల్ పెడతారు నువ్వు వెలిగించాల పోయి దానికి నువ్వు వెలిగిస్తున్నావు అది నిర్జీవం కానీ ఇతను క్రైస్తల సంఘం చెప్పాలా విగ్రహదాయకుడు అభిద్యక్కులు అవద్యక్కులు అంటే అవద్ధ బోధ వాళ్ళు అగ్ని గంధకములో మండ అగ్ని అగ్ని పారిదురు ఇది రెండవ ఇది రెండవ మరణం ఇది రెండవ మరణం అలా ఈ లోకంలో ఏమంటారు చచ్చిపోయినంటారు కానీ చచ్చిపోయినా దేవుడు ఏం చేస్తారు తీర్పు చేసిన కాదు రెండో మరణం ఉండటం ఏ సుప్రవ్యం నమ్ముక వాళ్ళు రెండో మరణంలో పాల్వాళ్ళు ఉంచు అంట అలా అదొక అభిజుకుడు అపాసికుడు వీళ్ళంతా ఈ చూస్తే ఇవంతా ఉన్నాయి మనం అధ్యాయంలో చూస్తే వాళ్ళు రెండు ఇసింటి వాళ్ళకు మనం మేము చెప్పాలి చెప్పాలా చచ్చిపోయినంటారు ఇక్కడ పోయినారు ఉంటారు ఒక జాగ్రత్త టైం వస్తుంది ఏం చేస్తున్నారంట రెండు మనం మనమైతే దేవుని ఒక మనం దేవుని రాకడం కోసం మనం తీర్పు కోసం ఇక్కడ ఈ లోకం నుంచి విడుదల పొందాలని చూస్తున్న కానీ కొందరైతే నరకం కోసం మెదులు చూస్తుండ్రు వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన ఆత్మ లేదు అపితాత్మ మళ్ళా వాళ్ళ దేవుణ్ణి నమ్ముకోలే కదా కానీ ఈ రెండో మనం అని బైబుల్ చెప్తుంది అది సత్యం కనుక మనం చెప్పాలా అది అగ్గి ఆరోదు ఉరుగు సావదు కనుక ఉన్నది కనుక చెప్తుంటే మనం ఇది చెప్తే అతని చూసి దేవుని తెలుసుకుంటారు దేవుడు చిన్న వాక్యం తీసుకెళ్తాము మమ్మీ శుద్ధం ఏశప్రభా నాదివాన్ మళ్ళా తన ఈ వాక్యం మాకు చెప్పిన యేశ్వరప్రభా భూలోగా మనసు మళ్ళీ తీసేయండి తీసుకలిగిన మనసు మాకు కలగాల హలలీ అనాదివాన్ మనసు ధరించుకొని అలలియ పైను చిన్న జీవ వాక్యం ఏం చెప్తుంది దాని పరగా ఆగ్ఞాన ప్రభా నా దీవానికి శ్రోతం మీరు చెప్పి నువ్వు నిత్య జీవం పొందాలంటే ప్రభా అలలియ నా దీవానికి ఆగ్ఞాలు ఇతరులకు చెప్పాలా ఇతరులకు విసిద్ధపడి చేయాలా నా దీవ ఇంకా ముందు పోవాలా మీరే మాకు నేర్పించే మనీస్తున్నా ప్రభా స్వామి కృతజ్ఞత అధికారి నీకే వందనాలు దేవా ప్రభా మరి వాక్యం చెత్త ప్రభా మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభ దేవాచు ప్రభ మేము ఎల్లప్పుడు ప్రభా మరి నీ యొక్క ఆత్మ మేము పొందుకోవాల ప్రభా నీ యొక్క ఆత్మ చేత నడిపింపు మాకు దయచేయమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయత్స ప్రభ ఎల్లప్పుడు ప్రభా మీరు మా వృద్ధంలో రక్షించుకొని నీ యొక్క పరిశుద్ధతలు మమ్మల్ని ముద్రించినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభా అదే రీతి ప్రభా మేము ఎల్లప్పుడు పైన ఉన్న వాటినే మేము వెతకాలా తండ్రి దేవాయసా పైన మేము వెతకాలా తెలుసుకోవాలా అనేకలకు మేము ప్రకటన చేయాలి ప్రభా యొక్క ఆ విధంగా మమ్మల్ని అడిగించమని ప్రార్థనం తండ్రి దేవాయస్రభా మరి ఎవరిడే ప్రభా మాలో ప్రభా ఎలాంటి శరీరాశ ఉండడానికి వీలదు ప్రభా మరి నేత్రాశ జీవపుడం ఇవి మాలో ఉంటే తీసిపోయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయస్రభా ఈ లోకాన్ని మేము ధృనీకరించుకుంటాం ప్రభా మరియు ఆత్మీయంగా మేము వెతకాలా మరి నీ యొక్క పరిశుద్ధాత్మకమకుండా నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే రీతిగా ప్రభా మళ్ళీ ఎంతో మంది ప్రభావ తెలియకుండా ప్రభ నశించిపోతున్న ప్రభా ఆ జనాలకు ప్రభా యొక్క సత్యం ప్రకటించాల ప్రభా ఇది వాయిస్ ప్రభా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ప్రభావ ఆ యొక్క బోధనను చూడేలా దయచేసే ప్రభా సర్వ వరకు విన వినదగడానికి ప్రభావం అదే రీతిగా ప్రభా మరి బ్రదర్స్ ఎంతో మంది సేవకు వెళ్తున్నారు కాబట్టి ప్రభ వారికి అందరికీ నొక్క ప్రొటెక్షన్ ని దయచండి వాళ్ళ సేవ జీవితాన్ని ఫలిఫలత దాచి ప్రభావ మరి ఆదిలాబాద్కి వెళ్ళిన ప్రతి బ్రదర్స్ కి మీరే తోడైంది నడిపించిన ప్రభా అడుగు పెట్టిన ప్రతి స్థలంలో దురాత్మలు పారిపోవాల్సిందే ప్రభ దేవాయిచు ప్రభ అక్కడ ఎంతో అనేక రకాల చేత ప్రభావ పీడింపబడుతున్న ప్రభా అనేక రోగాల చేత పీడింపబడుతున్న ప్రభావ అవన్నీ కూడా ప్రభావం వాళ్ళ నుంచి తీసుకోయమని ప్రార్థిస్తుంది దేవాయచ ప్రభావ వెళ్ళే వారిని దీవించండి ఆశించతని పని ప్రభావ ఈ యొక్క దూతల్ని కాపుదలగా దయచిన ప్రభావ దేవాయచ ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్క జనం ప్రభా మారమచ్చుకుంది రక్షణకి రావాలి ప్రభా వారి నోటి నుంచి వారి పాప క్షమాపణ ఒప్పుకోవాలండి మీరే ఆత్మకారం ప్రభా మరి బ్రదర్స్ ప్రభ వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా యొక్క కాపుదలగా దయచేసి ఈ రేఖల కింద భద్రపరచుకోమని వారి కుటుంబాలను కూడా మీరు చేసుకొని ఈ యొక్క కృపాలు నడిపించమని ప్రార్థిస్తుందండి ఇవన్నీ యొక్క కృప మెంబడి కృప మా అందరికీ దయచేసి ప్రభావ నీ యొక్క రాఖడ వరకు ప్రభావ మేమందరం కూడా ప్రభా సిద్ధమంత్ కలిగి నీ కొంచెం కనికొని జీవించే బిడ్డలుగా తయారు చేసి ఇవాళ ప్రభ వెళ్ళినప్పుడు ప్రభా నీ యొక్క పనిలో మేము నిఘ్నమైపోవాలి ప్రభా నీ రాఖడికి ప్రభావ ప్రతిబిడం శుద్ధపరచుకోమని భ తను ఇంతవరకు మేము మా ఏం పని విందంటే వందనాలు కొద్ది నాస్తులు చెల్లిస్తాం తండ్రి మీరు వాకింతో మాట్లాడిన ప్రభావ దానికి వందనాలు ప్రభావ దాన్ని మేము సర్వసత్యంలో ఉండాలన్న తను మీరు మాకు సాయం దయచేక జీవో వాక్ ప్రభావ తని మీరు చెప్పినప్పుడు ప్రభావ మేము విని గ్రహించే కృపను మాకు దయచే నా తని యొక్క పరిశ్రమ బలంగా మా పని కుమరించిదివా సాయం దయచే జివంగల దేడు నా తని తన్ని ఆశ్చర్యకారుడు ప్రభా అద్భుతాలు చేసే దేడు ప్రభావ తను ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత ఆశ్చర్యకారాలు మీరు జరిపించండి ప్రభావ తని చీకట్లు ఉన్న వాళ్ళు మీ వెళ్ళికి రావాలా మీరు కార్యం జరిపించండి జీఎం గల దేడు ఇప్పుడు చెప్పిన వాక్యం నువ్వు రింతలు ఫలింపుత మా అందరి కుటుంబంలో మీరు ప్రతి బిడ్డ పట్ల మీ నెరవేర్చుదేవా మీరు కార్యం జరిపించండి జీఎం గల దేడు ఈ రోజు తన్ని ముఖ్యంగా ప్రభా దూర దూర ప్రాంతాల్లో వెళ్తున్న ప్రభా సేవకులను దివించి ఆశయించు వాళ్ళ సేవ ఫలింపు దయచేయండి ప్రభా వాళ్ళ రాకపోకలతోడి ఉండండి ఎడ్డ దగ్గర తాకుండా సాయం దయచేయండి కావాల్సిన అక్కలు డబ్బు సాయం దయచేదేవా జీవం గల దీడు నా తని తన అండ్ల దగ్గరికి వెళ్ళి ముసువాత చెప్పినప్పుడు ప్రభావ వాళ్ళ తప్పులు పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ వేలులోకి రావాల దేవా మీరు సాయం దయచేదేవా జీవం గల దీడు నా తని అన్ని జనం ప్రభావ మీ వేలులోకి రావాలా మార్మల్ సంరక్షణ పొందాలా వాళ్ళ నోటి నుంచి తప్పుల పాపలు ఒప్పుకొని విడిచిపెట్టాలదేవా మీరు సాయం దయచే జీవం ప్రభా బ్రదర్స్ ఎంతమంది అయితే వెళ్తున్నారు వాళ్ళ రాకపోకలతోనే ఉండండి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపరం మాకు దయచే ప్రభా ముఖ్యంగా వాళ్ళు దారి సరళం చేయండి అద్భుత ఆశ్చర్యకరమే జరిపించండి వాళ్ళ కుటుంబంలో శాంతమంది నెమ్మది దయచేను ప్రభా ఎంత మంది బిడ్డలను అయితే ఉన్నాం ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దిగించి ఆశించు కావాల్సిన అక్కలు మేమే తీసుకు ప్రతి ఇరుకులు ఇబ్బంది తీసివేదేవా సీరియస్ పేషెంట్ల ముట్టని తాకండి ఆరోగ్యం దయచి ప్రతి ఒక్క రకాల రోగాలతో పీడమైన బిడ్డలు ముట్టని తాకరి ప్రభా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మీద ఇచ్చి జీవం గల దేడు నీ తని నామల ప్రభా ముఖ్యంగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ మీ నామాన్ని గుర్తిరగాల ప్రభావ ప్రతి ఒక్క బిడ్డకు సువార్థ అందబడాలీ సాయం దచ్చి అద్భుత ఆశ్చర్యకాలను జరిపించి ప్రతి బిడ్డను మీరు అక్కడ సిద్ధపరచుకోమనే శ్రీ కృష్ణం రక్నాన్ని తండ్రి అమ్మేన్లంలో ప్రభాతి ఆత్మల ప్రభావాల రక్షణ పొందరం ప్రభా అక్కడ గొప్ప కార్యం చేయండి నాదిలో వేసుకున్న భాష పొందాలి అబ్దుకరం చెలగాల బిసలు ఇవ్వాలా యశ్వ్రభా నువ్వు కార్యం చేయండి నా దీవంత నడిపించాలని పొందాలి ప్రభా ఇంకా ముందు పోవాలా మీరే మాకు ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం వెలుగు కన కవా ఈ వాక్యం వెలుగు పొందుకొని ఇతర పడకుండా సాయించి మనీస ప్రస్వామి మా నాత ప్రభాతో సంపూర్ణంగా ఉపాచిక నాశనం తని కారం నంతం జేమ్ జేమ్ జేమ్ తని ఆమీన్ మన ప్రభ నేశ ప్రభు కృపాల్లో సదాకాల మన అందరూ తోడుగాక ఆమీన్